శోతం యశ్వ్రభ పర్షున దేవ ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి శోతం బ్రహ్మ సాకు దేవ ఇజ్రాయల్ అయిన మౌనత్ర చేస్తాం వాక్యం దానిసే వాక్యమైన సత్యాన్ని మాకు భయాలు పరచండి నా దీవానికి శోతం మీరు అక్కడ అది తొరుగుంది యశప్రభ వాక్యమే మాకు ఆధారం వాక్యమే మాకు జీవం కనుక దీవానికి శోతం వాక్యం ద్వారా మాట్లాడి వాక్యం ద్వారా జీవిస్తాన్ని మా జీవితం సరించే నేసు ప్రభాస్ ఐతం బంధించి రాణి బిడ్డలు నడిపించండి వాక్యం ధర పాటధార నడిపించి ఆత్మ ద్వారా మీరు సహాయం వినేస్తున్నాడుతో సార్ థ్యాంక్ యూ బ్రదర్ శివా మీరు పాట పాడతారా ప్రభువానీలో జీవించుట ప్రభువానీ లో జీవించుట కృపా బాహుళ్యమే నాయ కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే నాయ కృపా బాహుళ్యమే ప్రభువానీలో జీవించుట సంగీతములా ముందే నామియంతో సంతసముందే నాయంతో ప్రభువానీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే पाप नियम मुनु बा ప్రభువానీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయ కృపా బాహుళ్యమే నూతన ెమై సిద్ధమౌదును నీకై నూతన శాలెమై సిద్ధమౌదును నీకై ప్రభువానీలో జీవించుట కృపా నాయడా కృపా ప్రభువానీలో జీవించుటార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు మనకు దిలీప్ బ్రదర్ వాక్యం అందిస్తారు బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి మహాపరిషుడ మహోన్నతుడ కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి ఏసు క్రీస్తు తండ్రి దేవ వారునాథ సత్య స్వరూపు యోగు పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి వందనాలు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా దేవా ఈ దినం వరకు నాయన నీ కృపలో దేవా మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవ దివారాత్రములు తండ్రి ప్రభువాన్ని కంటి పాప వలె మీరు మమ్మల్ని కాపాడుతున్నారు దేవ పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి చీకటిలో సంచరించు ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులునైనా మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మాకు సంభవించకుండా అదేవా వేటగాని ఉరిలో నుండి ప్రభా మీరు మమ్మల్ని విడిపిస్తున్నారు కాపాడుతున్నారు రక్షిస్తున్నారు ప్రభా ఆ రీతిగా తండ్రి మీరనైనా ఈ రాత్రి కళా సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చున్నారు ప్రభా దాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇంతవరకు తండ్రి నేనా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు దేవా ఇదిగో నా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రభ ఈ యొక్క స్వరాన్ని మేము వినబోతుండగా తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ మాకు దయచేయండి మా యొక్క మనోనేత్రాలు ఇప్పండి మా యొక్క హృదయాలు తెరవండి దేవ మాలో ఎలాంటి కఠినతనం ఉండకుండా దేవా దేవనాయన వాక్యాన్ని గ్రహించినాయన వాక్యాన్ని ప్రభ మమ్మల్ని మేము పరిశీలించుకొని ఈ వాక్యానికి తగినట్టుగా మేము ఉన్నామో లేదో తండ్రి పరిశీలనలో చేసుకుని లాగున ఓ ఆ రీతిగా నీ వాక్యానికి తగినట్టుగా మేము నడుచుకొని వారం తండ్రి నీ ద్వారా క్షమాపణ పొందుకొని తండ్రి ఆ వాక్యాన్ని పాటించే వారిగా అవలంబించే నీ వాక్యాన్ని హత్తుకొని ప్రభ నీలో జీవించేవారిగా నా ప్రభా మేముటకు సహాయం అనుగ్రహించండి ఆ రీతిగా ఈరోజు నాయన మీరు నాయన వాక్యం ద్వారా మాట్లాడండి ఇదిగో ప్రభావ పరిశుద్ధాత్మడ నా స్వనీతి మీద స్వబుద్ధి మీద నేను ఆధారపడకుండా నా ప్రవర్తన అంతటే ఎందు దేవాని అధికారానికి లోపరుచుకుంటున్నాను తండ్రి నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి తండ్రి నాతో మాతో మా మీరు మాట్లాడమని ఏసు క్రీస్తు తండ్రినికు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె యూహానుసువార్త మూడో అధ్యాయము పదహారో వచనము యూహానుసువార్త మూడో అధ్యాయము పదహారో వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి నశింపక నిత్య పొందునట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టి యోహానుసువార్త మూడో అధ్యాయము పదహారో వచనము చూడండి దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించండి ఎందుకు దేవుడికి ఈ లోకం మీద అంత ప్రేమ అంటే వ్యూహానుసు వార్త ఒకటో అధ్యాయము రెండో వచనము వ్యూహానుసు వార్త ఒకటో అధ్యాయం పదో వచనంలో ఆయన లోకములో ఉండెను లోకం మూలముగా కలిగిన గాని లోకం ఆయనను కాబట్టి చూడండి ఈ లోకము ఏసు క్రీస్తు ప్రభు మూలంగానే ఈ లోకము కలిగింది కాబట్టే దేవునికి ఈ లోకం అంటే ఎంతో ప్రేమ ఎందుకంటే తన కుమారుని ఎందు చూడండి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు నమ్మి వాళ్ళు ఆయన విశ్వాసం ఉంచేవారు ఎవరు నశించుకోకూడదు ప్రతి ద్వారా చూడండి ప్రతి ఒక్కరూ తన కుమారుని ద్వారా రక్షణ పొందాల తన కుమారుని ద్వారా ప్రతి ఒక్కరు నిత్య జీవము పొందుకోవాలనే తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించిండు కానీ ఈరోజు ఈ లోకం ఏం చేస్తుంది ఈరోజు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలు ఆయనను చూడండి తెలుసుకోలేకపోతున్నారు ఇది దేవుణ్ణి తెలుసుకోని తెలుసుకోలేని వారు ఏ రీతిగా ఉన్నారో దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే వారు దేవుని మాటకు లోబడే వారిగా దేవుని మాటకు వారు తమ జీవితాల్లో ఆయనకి సమర్పించుకొని ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం లేదు వారికి ఇచ్చిన రక్షణ విషయంలో కానీ వారి పట్ల దేవుడు కలిగి ఉన్న పిలుపు విషయంలో కానీ వారి ద్వారా దేవుడు కలిగిన ఉద్దేశం అయితేంది సంకల్పం అయితేంది ప్రణాళిక అయితేంది చిత్తమైతేంది ఆయన వారి ద్వారా నెరవేర్చుకునేది ఏదైనా కానీ ఈరోజు దేవుని బిడ్డలు ఆయనని తెలుసుకున్నా కూడా తెలుసుకోలేని వారిగా ఉంటున్నారు తెలుసుకున్నవాడు ఎవడు కూడా పాపము చేయడు ఏసుక్రీస్తు ప్రభుని నిజంగా తెలుసుకున్నవాడు నిజంగా ఆయన ప్రేమను పొందుకున్నవాడు ఆయన మనసు కలిగిన అది చెప్పే నేనైనా వినే మీరెవరైనా గాని ఎవరు కూడా ఆయన మాట వినకుండా ఆయనకి లోబడకుండా ఆయనకు తగినట్టుగా నడుచుకోకుండా ఆయన సెలవిచ్చినట్టు జీవించకుండా ఏ వ్యక్తి కూడా నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నవాడైతే పరీతిగా ఉండడు కాబట్టి ఈ లోకము ఆయన మూలంగా కలిగింది ఈ కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు కానీ ఈరోజు ఈ లోకము ఆయనని తెలుసుకోగలుగుతుందా ఈరోజు నువ్వు నిజంగా యసుక్రీస్తు ప్రభుని తెలుసుకోగలిగినవా నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఎక్కడ కూడా దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉండవు ఎక్కడ కూడా దేవుని వాక్య మనం నడుచుకుంటామే కానీ ఎక్కడ కూడా ఆ వాక్యానికి లోబడకుండా దేవునికి తిరుగుబాటు చేసేవారిగా దేవునికి దేవుని ఎదుటే పాపం చేసేవారిగా ఈరోజు ఎవరు ఉండరు కాబట్టి యోహను సువార్త ఒకటో అధ్యాయము పదకొండో వచనంలో ఆయన తన స్వకీయుల యొద్కు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు దౌర్భాగ్యం ఏంటంటే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పు లేదన్నట్టు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వకీలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వీరికి అప్పుడు ఉన్నవారికి ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు ఎందుకంటే అప్పుడున్నట్టే ఇప్పుడున్నారు చెప్పండి నిజంగా ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించేవారైతే నిజంగా యేసు క్రీస్తు ప్రభుని ప్రేమించేవారైతే ఎవరు ఈ లోకమును ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు చూడండి ఎవరు ఆయన సహవాసంలో ఉండి ఆయనతో ఉంటారే కానీ ఈ లోక సహవాసము ఈ లోక స్నేహము చేయరు చెప్పండి ఈ లోకానుసారమైన జీవితం ఈరోజు మనలో లేదా అంటే ఆయన నీ యొద్ధకొచ్చిండు ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపన్నుడు ఎట్లయితే మన మధ్యలో ఉన్నాడో ఈ రోజు కూడా దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు వాక్యం ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ ఈ చెవులతో విని ఆ చెవులతోటి వినలేని స్థితిలో ఉంటున్నాం మట్టింటితో అట్ట చేతికి దులుపుకొని పోతారో అట్ట దులుపుకొని కాబట్టి ఆయన స్వకీలు ఎవరు కూడా ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఈ బరబ్బ కావాలా యేసు ప్రభు కావాలా అని అడిగినప్పుడు దొంగనే కోరుకున్నారు చెప్పండి లోకము దుష్టుని వాక్యం మనకు తెలియదు ఇప్పుడు నువ్వు లోకాన్ని లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తే నువ్వు దొంగను కోరుకుంటున్నావు కానీ ఎక్కడ నీ జీవితంలో నువ్వు వేసు ప్రభుని కోరుకుంటున్నావు కాబట్టి ఈరోజు కూడా మనకున్న శరీర కోరికలు అయితే ఏంది శరీర వ్యామోహాలు అయితేంది ఈ లోక సంబంధమైన జీవితం అయితే ధనాపేక్ష అయితేంది చూడు వీటిని బట్టి మనము ఆయనను అంగీకరించలేకపోతున్నాం అంగీకరించడం అంటే వీటిని విడిచిపెట్టి ప్రభుని హత్తుకోవడం అప్పుడు నువ్వు జీవిస్తావన్న టేసుప్రభులు లేకపోతే జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది ఎందుకు నువ్వు మృతుడు వన్నావంటే చూడండి కాబట్టి ఆయన స్వకీల యుద్ధకు ఆయన వచ్చిన ఈరోజు కూడా ఆయన స్వకీలు ఆయనను అంగీకరించే వారిగా లేరు వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళకి ఎవ్వరు ఇష్టపడరు ఎందుకంటే ఆ వాక్యము నీ హృదయాన్ని నిన్ను తాగుతుంది కాబట్టి నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటావు కాబట్టి నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేవు కాబట్టి నీలో ఉన్న దేవునికి ఆయాసకరమైన దాన్ని నువ్వు విడిచిపెట్టలేవు కాబట్టి ఈ వాక్యము నిన్నే చూపిస్తుంది కాబట్టి నువ్వు అంగీకరించవన్నట్టు ఎందుకు వెలుగు మనుషులు రారంటే వారి క్రియలు చెడ్డవి ఎందుకు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా మనుషులు అంగీకరించలేరంటే వారి క్రియలు చెడ్డ వారి తలంపుల్లో వాళ్ళ హృదయంలో ఉన్నదంతా చెడ్డది కాబట్టి బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టపడరన్నట్టు జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడరన్నట్టు వారి కలిగి ఉన్న అలవాట్లను వారి కలిగి ఉన్న మార్గాన్ని వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మా వద్దంటున్నారు ఈరోజు ఈరోజు కూడా మనుషులు ఏసుక్రీస్తు ప్రభుని ఎవరు కూడా అంగీకరిస్తలేదు ఈరోజు నీ జీవితము నా జీవితం మన జీవితము ఏ రీతిగా ఉన్నదో ఒకసారి గ్రహించుకోమంటున్నాడు ప్రభు ఎందుకంటే సమయము సంపూర్ణమై ఉన్నది కాలము సంపూర్ణమై ఉన్నది కాబట్టి చూడండి ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం ఎందుకు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు కాబట్టి ఇప్పుడు నీ చూసే ప్రతిదీ ఆయన వాక్యం వలనే నిర్మించబడ్డాయి కాబట్టి వాక్యం అంటే జీవం కదా కాబట్టి వెలుగు కమ్మని దేవుడు పలికితే వెలుగైంది ఈరోజు నీ జీవితము వెలుగులాగా ఉండాలి నీలో కొంచెమంటే కొంచెం కూడా చీకటి ఉండకూడదు కొంచెమంటే కొంచెము పులిసిన పిండి నీలో ఉండొద్దు చేదైన వేరు కొంచెము కూడా నీలో ఉండదు అని ప్రభు వాక్యము మనల్ని తాకినప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనం ఎంత ఆ వాక్యానికి చెవి ఒక్కగలుగుతున్నాము ఎంత ఆ వాక్యాన్ని విని గ్రహించుకొని మన జీవితాలను మనం మార్చుకోగలుగుతున్నాం మార్చుకోకపోతే ఏమవుతుందంటే నువ్వు నశించిపోతావు కాబట్టే చెప్తున్నాడు దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టి ఎవరు నశించిపోవడము దేవుని ఉద్దేశము కాదు ఎవరు నశించిపోవడము అది దేవుని చిత్తము కాదు అది చెప్పే నేనైనా వినే మీరైనా ఈ వాక్యం ఎదుట అందరూ ఒకటే మనుషుల్లో హెచ్చు తగ్గులుంటాయన్నట్టు కానీ దేవుని వాక్యము అందరి పట్ల ఒకటే రీతిగా ఉంటది ఎందుకంటే ఆయన పక్షపాతి దేవుడు కాదు కాబట్టి దోషులను నిర్దోషులుగా నిర్దోషులను దోషులుగా ఎంచేవాడు కాదు కాబట్టి కాబట్టి ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు తండ్రి ఏం చేసిండు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా ఆయనను నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచితే మనమందరం ఏమవుతామంట నశించిపోము ఆయన ద్వారా నిత్య జీవం పొందుకుంటామనే దేవుడు తన కుమారుణ్ణి లోకంలోకి పంపించింది చూడండి లూకాసు వార్త అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఎందుకు ఇప్పుడు ఈ వాక్యము దేవుడు చెప్తుందంటే నువ్వు నిజంగా క్రీస్తుని పోలి నడుచుకున్నవాడివైతే నీ మట్టుకు నువ్వు నీ గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడం కాదు నీ గురించి ఒక దినం ఏసు క్రీస్తు ప్రభు సాక్ష్యం ఇవ్వాల మన గురించి మనం ఎంత గొప్పగానే చెప్పుకుంటాం కానీ మనుషుల సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించడు బైబిల్లో చూస్తే నోహవు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చండు ఏబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చండు మోస గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చి మనుషుల సాక్ష్యాలను దేవుడు ఎప్పుడు అంగీకరించడు కాబట్టి ఈరోజు నిజంగా మనం క్రీస్తుని పోలి నడుచుకున్న ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో అట్టి వారమై మనం ఉంటే నిజంగా క్రీస్తు కలిగిన మనస్సు నీలో ఉంటే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే యశుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ప్రయాస పడ్డాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు అలా ప్రయాస పడుతున్నావా చూడండి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను లుకసు వార్త పదిహేనో అధ్యాయము మూడో వచ్చినము అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుషుకైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అంటే నీకు వంద గొర్రెలుంటే ఈ వంద గొర్రెలను నువ్వు ప్రేమించినవు కానీ తొంభై గొర్రెలు నీతోనే ఉన్నాయి కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది ఇప్పుడు ఈ తప్పిపోయిన గొర్రె పట్ల నీకు నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ గొర్రె పట్ల నీకు ప్రేమ ఉంటే కాబట్టి మనకి నూరు గొర్రెలు కలిగి ఉన్నప్పుడు ఒక గొర్రె అది తప్పిపోతే సరే గొర్రెల విషయం పక్కన పెడితే మనకు ఇద్దరు కుమారులు ఒక కుమారుడు తప్పిపోతే కాబట్టి కలిగి ఉన్న కుమారుడిని బట్టి మనం ఎక్కువ ఆలోచిస్తామా తప్పిపోయిన కుమారుడు దొరకాలని ఎక్కువ ఆలోచిస్తామా కాబట్టి తప్పిపోయిన కుమారుడు దొరకాలని మనం ఏం చేస్తాము వెతుకుతాం దాని కొరకు ఎంతో ప్రయాస పడతాం ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కాబట్టి మనము కూడా తప్పిపోయిన వాళ్ళమే అయినా ఈ లోకంలో మనం తప్పిపోయిన వారమే కానీ దేవుడు ఏం చేసిండు నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించండు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు ఎన్నో బాధలు నిందలు అవమానాలు శ్రమలన్నీ సహించి చివరి వరకు ఎంతో ఓపికతో ఓర్పుతో సహనముతో దేవుడు మన మనందరినీ రక్షించుకోగలిగిండు ఈరోజు ఎంతో మంది ఈ రీతిగా తప్పిపోయిన వారు వారిని వెతకలేని స్థితిలో ఈరోజు నువ్వు ఉంటే నీలో క్రీస్తు ప్రేమ ఉందా ఇలా మనల్ని మనం ప్రశ్నించుకుంటే నీ గురించి ఎవడు నిన్ను విమర్శించబడలేదు నీకే సిగ్గు అనిపిస్తుంది నీకే అవమానం కలుగుతుంది ఎందుకంటే నువ్వు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించేవాడివైతే నువ్వెట్లా రక్షించబడ్డావో దేవుని గురించి ఆయన వాక్యాన్ని తెలుసుకొని ఏసు ప్రభువే నిజమైన దేవుడు ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము ఈయననే నిజమైన దేవుడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించినమో ఆయన ద్వారా రక్షణ పొందినము నిజంగా మనం ఎదుటి పట్ల అలాంటి ప్రయాసము వాళ్ళు రక్షించబడాలి అని మనం కలిగి ఉంటే మనం వెతుకుతాం అన్నట్టు ఈరోజు నువ్వు ఆ రీతిగా చూడండి నశించుతున్న దాన్ని ఆయన వెతకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఈరోజు నువ్వు నేను నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటే క్రీస్తు కలిగిన మనసు మనలో ఉంటే నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే చెప్పండి ఈరోజు మనల్ని బలవంత పెట్టదా చాలా మంది బట్టి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని అదొక రకమైన అహముతో గర్వముతో దంభముతో ఉంటారు ఏం ఎన్ని వరాలు ఉండి ఒక్క ఆత్మను రక్షించలేని వాడివైతే ఏం లాభం నీకు చూడండి వరాలు గురించి ఆలోచిస్తారు అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుడు ఏం ఆలోచిస్తుండు ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడాలా తన కుమారుని ద్వారా ప్రతి మనుషులు నిత్య జీవం ఎవరు నశించిపోకూడదని దేవుడు ఆలోచించిండు అలా ఆలోచించి మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే మనల్ని వెతుక్కుంటూ ఆ పరలోకమును వీడి తనను తాను రిక్తునిగా మార్చుకొని ఆయన దరిద్రుడయ్యిండు చూడండి ఆకాశంలో ఆయన ఎంత గొప్ప దేవుడు కానీ ఇక్కడ నక్కలకైనా బొరియలకైనా నివాసం ఉంది దేవునికి నివాస స్థలం లేదు అంతగా తన జీవిత ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన మనల్ని రక్షించుకోవడానికి ప్రయాసపడితే ఈరోజు నీలో పరిశుద్ధాత్మడు ఉంటే నిజంగా క్రీస్తు కలిగిన మనసు నీలో ఉంటే ఏసుప్రభు ఆత్మ నీలో ఉంటే ఈరోజు నిన్ను ఆ ఆత్మ బలవంతం చేయదా ఇది ప్రతి ఒక్కరూ వారిని గురించి వారు ఆలోచన చేసుకుంటే మారతరు చెప్పేవాడిని బట్టి వాక్యాలు స్వీకరించేవాడు ఎప్పటికీ మారడు తీర్పు తీర్చడం అనుకుంటే అది మీ యొక్క ఆత్మీయతకే దేవుడు వదిలేస్తాడు అన్నట్టు చూడండి వాక్యాన్ని బట్టి మనం మారాల చెప్పేవాడు ఎవడైనా కావచ్చు కానీ ప్రభు నిలబెట్టి మాట్లాడేటకు సమర్థుడు కాబట్టి ఏసు ప్రభు తనతో తొంభై గొర్రెలు ఉన్నప్పటికీ తప్పిపోయిన దాన్ని గురించి ఆయన వెతకడానికి వెళ్ళిండు ఈరోజు మనం ఏం వెతుకుతున్నాం ఇది మనం ఆలోచించుకోవాల కాబట్టి చూడండి మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు దానిని వెదక వెళ్ళడా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది ఖచ్చితంగా వెళ్తాడు నీకు ఇద్దరు కుమారులుండి ఒక కుమారుడు తప్పిపోయిండు అనుకో పోయిండు అని వదిలేస్తావా ఆ కుమారుడు దొరికే వరకు నీ శక్తి మేర నువ్వు ప్రయాస పడతావా ఓ ఇండు వదిలిపెట్టిన వంటే వాడి పట్ల నీకు ప్రేమ లేదన్నట్టు కాబట్టి ఈరోజు నిజంగా ఏసు ప్రభు యొక్క ప్రేమ మనం కలిగిన వారం అయితే క్రీస్తు యొక్క మనస్సు నిజంగా మనం కలిగిన వారం అయితే ఆయన వెతికిండు మనల్ని రక్షించుకోగలిగిండు ఈరోజు ఈ లోకంలో నువ్వు వెతికి ఎంతమందినైనా రక్షించగలవు కానీ అలా రక్షించగలిగిన నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు వెతకగలుగుతున్నావా అన్నదే నీ జీవితాన్ని బట్టి నిన్ను బట్టి నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి లూకాసు వార్త అధ్యాయము ఐదో వచనము అది దొరికినప్పుడు సంతోషముతో కాబట్టి చాలా మంది దేవుణ్ణి నేను సంతోషపరచాలా దేవుణ్ణి నేను సంతోషపరచాలా అనుకునే వాళ్ళకు దేవుడే చెప్తున్నాడు ఈరోజు నువ్వు ఏ ఆత్మలైతే నశించిపోతున్నాయో ఆత్మలను ఈరోజు నువ్వు రక్షించగలిగితే ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తుడు ఈరోజు నిజంగా నిన్ను బట్టి దేవుడు నువ్వు ప్రతి దినము ఒక ఆత్మను రక్షించగలిగితే ప్రతి దినము పరలోకంలో సంతోషమే దేవుని దూతల ఎదుట సంతోషం ఉంటుందంట మనకేం సంతోషము మన ఇష్టప్రకారంగా చేస్తే దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం కానీ దేవుని బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలా అదే క్రీస్తుని పోలి నడుచుకోవడం ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉండాల ఆయన ఈ లోకంలో నశించిన దానిని వెతకి రక్షిస్తున్నాడు తప్పిపోయిన దాన్ని వ్యక్తికి దొరికించుకోగలుగుతున్నాడు మనం దొరికినాం కదా మనమందరం ఈరోజు ఎంతో మంది ఆ రీతిగా తప్పిపోయిన వారు ఉన్నారు ఆ తప్పిపోయిన వారిని బట్టి ఈరోజు నువ్వు వెతకగలుగుతున్నావు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు చూడలేరు కానీ చూసేవాడు కూడా గుడ్డివాడిలాగానే మారిపోయిండి అన్నట్టు చూసేవాడు వాడు గుంటలో పడతాడు కాబట్టి వాడికి కనపడదు కాబట్టి చూసినాడు ఏం చేయాలా నువ్వు వెళ్ళే మార్గము మంచిది కాదని చెప్పాల ఈరోజు ఆ రీతిగా చూసేవాడు చెప్పగలుగుతున్నాడా వాడు కూడా గుడ్డివాడైపోయిండు ఎందుకంటే ఎక్కడ కూడా అలాంటి ప్రయాసము దేవుని పట్ల పడాలన్న ఆలోచన ఉద్దేశమే లేదు ఏదో మనకి తోస్తే మనం ఏది అనుకుంటే మనకి ఏది అనిపిస్తే ఏది మనకి మంచి అనిపిస్తే మన స్వనీతి మీద స్వబుద్ధుల మీద ఆధారపడే వాళ్ళే తప్ప ఏ రోజు కూడా ప్రభు యొక్క ఉద్దేశాన్ని ప్రభు యొక్క ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని గ్రహించి దానికి తగినట్టుగా నడుచుకునేవాడు ఒక్కడంటే ఒక్కడ కూడా ఎందుకంటే దానికి మీరే సాక్షులు అన్నట్టు మీ జీవితాలు మీ ఆలోచనలు మీ హృదయంలో ఉన్న మీ తలంపులు మీరు నడిచే మార్గమే దానికి సాక్ష్యం అన్నట్టు ఎందుకంటే ఏ రోజు కూడా ప్రభు మనస్సు ఎరిగిన వారు కాదు వీళ్ళు ఏ రోజు కూడా దేవుని ప్రేమ కలిగిన వారు కాదన్నట్టు కలిగిన వారైతే ఎవడు కూడా నిర్లక్ష్యంగా జీవించడం చూడండి పేతులు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మీరు గొర్రెల వలె దారి తప్పిత్రి ఎవరు మనమే ఒకప్పుడు దారి తప్పిన గొరెలమే మనం నిజము కాని వాటిని నమ్మిన వాళ్ళం లోకానుసారంగా ఉన్నవాళ్ళం పాపంలో ఉన్నవాళ్ళం చెడుతనంలో ఉన్నవాళ్ళం అపవిత్రంగా ఉన్నవాళ్ళం అలాంటి మనల్ని దారి తప్పిన గొరెలాగా ఉన్న మనల్ని చూడండి ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు కాబట్టి ఎవడో దేవుడు తనకిచ్చిన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నాడు కాబట్టి తను ప్రయాస పడ్డాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం రక్షణ పొందగలిగినాం ఈరోజు నువ్వు అలా నీ పిలుపును ఏర్పాటుని నిశ్చయం చేసుకోగలిగితే నీ ద్వారా ఎంతో మంది రక్షణ పొందుతారు దారి దప్పిన గొరెలు అని నువ్వు ఎక్కడ పడుతున్నావు అలాంటి నువ్వు ప్రయాసపడితే పడితే ఆ ఫలం కనిపిస్తుంది కాబట్టి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడినైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు ఎవరు మనల్ని మళ్ళించినరు ఎవరు దేవుడు అభిషేకించి వారికి ఇచ్చిన పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకొని మనకి సువార్త చెప్పి మనకి రక్షణలోకి నడిపించి దేవుని సత్యాన్ని చూపించినారు కాబట్టి ఇప్పుడు ప్రభు వైపు మళ్ళినాం ఈరోజు అనేకులు కూడా అలా మళ్ళాలంటే నువ్వు ఒక కాపరిగా ఉండాలి కదా ఈరోజు ఉన్నవా నువ్వు వాక్యాలు చెబుతాము వింటాము కానీ మనం ఉండే జీవితానికి ఎక్కడ కూడా పొంతనుండ అంత దౌర్భాగ్యంగా మనుషులు ఈరోజు జీవిస్తున్నారు ఆ మహాబులోను వేసే ఎట్లయితే తను అతిశయంగా కూర్చుందో ఈరోజు మనుషులు అట్లా అతిశయించుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రయాసపడరు ఎక్కడ కూడా అలాంటి ప్రేరేపణ కలిగి ఉండరు అలాంటి తలంపులు ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉండరు కానీ చెప్పుకోవడానికి అంత గొప్పగా చెప్పుకుంటాడు కాబట్టే ఏసుప్రభు అన్నాడు నేను మనుషుల గురించి వారి సాక్ష్యాన్ని అంగీకరించిన వారి హృదయ అంతర్యాన్ని దేవుడు ఎరిగినవాడు కాబట్టి కాబట్టి నువ్వు నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు జీతగాడి ఎట్లుంటాడు జీతగాడికి ఉంటుందా జీతం తీసుకునేవాడు జీతగాళ్లాగానే ఉంటారు ఈరోజు మంచి కాపరివా జీతగాడి ఎట్లుంటాడు వాడికి అనుకూలంగా కుదిరినప్పుడు ఎప్పుడో ఎందుకంటే నిజంగా వాడు ఆ ఒక్కడంటే ఒక్కడు కూడా నిజమైన కాపరిలాగా మంచి కాపరిలాగా మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెడతాడు ఈరోజు ఎంతో మంది అట్లా ప్రాణం పెట్టారు కాబట్టి ఎంతోమంది వారిని బట్టి వారు త్యాగం చేసుకున్నారు కాబట్టి దేవుని సువార్త ఈరోజు నీ నా దాకా వచ్చింది ఈరోజు నీ నుంచి సువార్త ఎక్కడ దాకా పోగలుగుతుంది అందుకు బోధకులమైన వారికి ఎందుకు కఠినమైన తీర్పు ఒక దినము ఆ దినం కొరకు సిద్ధపడు ఉంటారు వీళ్ళు చూడండి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనము కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చిండు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు సిరువులో ఎందుకు బలియాగమయ్యిండు నశించుతున్న వారు రక్షింపబడ్డానికి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది ఈరోజు కూడా నశించేవారు అలానే ఉన్నారు కాబట్టి వారంతా రక్షింపబడడానికి అందుకు దేవుడు తన రాకడని ఆలస్యం చేస్తుంటే ఈరోజు అలా నశించిపోతున్న వారందరూ రక్షింపబడాలా మారు పొందాలంటే నువ్వు చెప్పాలి కదా దేవుని గురించిన సువార్థ వాక్యం చెప్పాలి కదా మనుషులకి ఈరోజు చెప్పగలిగేలాగా ఉన్నవా మనం అందరము గ్రహించుకోవాలా ఒకడు లోకమంతా సంపాదించుకొని దానికి ప్రతిగా వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదంట అదే యేసు ఒక మంచి మాట చెప్పిండు చూడండి చూడండి మార్పు సువార్త కాబట్టి లోకమంతా సంపాదించుకొని దానికి ప్రతిగా వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు అదే అదే లోకము సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే వచ్చే ప్రయోజనం లేదు కానీ అదే ప్రాణము చూడండి మార్కు సువార్త అధ్యాయం ఇరవై తొమ్మిదో అందుకు ఏసు ఇట్లనెను నా నిమ్మిత్తమును తర్వాత సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క తల్లి పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు బాగా మనం అర్థం చేసుకుంటే ఈ రోజన్నా నీ జీవితాన్ని మార్చుకుంటే ఈ జీవించే ఈ మిగతా కాలం అంతా కొద్ద గొప్పన్నా రక్షించడానికి ప్రయాసపడతావు లేకపోతే నువ్వు బ్రతికిన బ్రతుకుకి అర్థమే లేదన్నట్టు చూడండి మార్కు సువార్త అధ్యాయము ఇరవై తొమ్మిదో అందుకు ఏసు ఇట్ల నేను నా నిమిత్తము ఆయన నిమిత్తం అంటే ఏంది నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువే ఆయననే సత్యము ఆయననే జీవము ఆయననే మార్గం కాబట్టి మన పాపములకు అపరాధములకు పాప క్షమాపణ ఒక్క ప్రభువే కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్నా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా ఏసు ప్రభు గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాల ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఎంతో ప్రయాస పడినవాడు ప్రభు అక్కడే కదా ఆయన గురించి నువ్వు చెప్పాల సువార్త నిమిత్తమ్మును ఇంటిని ఆయనను ఈరోజు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళగలుగుతున్నామా చెప్పండి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేకపోతే నువ్వు ఇంటిని విగ్రహం చేసుకున్నవాడివి కదా ఒక విగ్రహాల నువ్వు దేవుడికి పాత్రుడివా ఈరోజు నిన్నను బట్టి ఆలోచించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మన ఇంటిని విడిచిపెట్టలేక ఇంటిలో ఎవరు ఉంటారు వీళ్ళే అన్నదమ్ములు అక్క తల్లిదండ్రులు పిల్లలు భూములు వీటిని విడచని వాడు ఇప్పుడు అంటే విడిచిన వాడికి ఏమో ఇప్పుడు ఎగమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు దేవుడు చూడండి ఆయన నిమిత్తము ఆ ప్రభు యొక్క సుమార్త నిమిత్తము మనము అన్నిటినీ విడిచి మనము త్యాగం చేసుకోగలిగితే ఈ లోకంలో ఏమైతే కోల్పోయామో దానికి చూడండి నూరంతలుగా దేవుడిస్తాడంట అదే ఈ లోకంలో ఇల్లు సంపాదించుకొని అన్ని ఉండి నువ్వు ఆయన కొరకు ఏమీ త్యాగం చేసుకోకుండా నువ్వు ప్రయాస పడని వాడు అయితే ఏముంది నీకు చెప్పు రేపు ప్రభు ఎదుట నిలబడి చెప్పే ముందే దేవుడు ఈ నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు నీకు ఏమీ లేదు నీకు ప్రయోజనం అని ఎందుకు ఏసు ప్రభు గురించి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాల దేని కొరకు శిక్షలో పాత్రలు అవడం కొరక ఈరోజు మనల్ని మనము ఆ రీతిగా ఆయన కొరకు ఆయన పరిచర్య కొరకు సువార్త కొరకు మనము అన్నిటినీ విడుచుకోగలుగుతున్నామ ప్రభు ఎందుకు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆయన తన వైభవాన్ని విడిచిపెట్టలేదా దేవునితో సమానమైన దాన్ని విడిచిపెట్టలేదా ఈ లోకంలో దరిద్రుడిగా లేడా ఎంత ప్రయాస పడ్డాడు ప్రభు ఈరోజు ఆయన పడిన ప్రయాసంలో మనకు అనుకూలంగా ఉన్న కాడికైనా దేవుని గురించి సువార్త చెప్పగలిగే స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నవా ఏం బతుకులు ఇలాంటి బతుకులు ఇలాంటి జీవితాలు ఎందుకు పైకి భక్తి ఉండి లోపలంతా ఎక్కడ కూడా దేవునికి తగినట్టు జీవితాలు లేకుండా ఎందుకు నీ జీవిత నిన్ను నువ్వు మోసపరుచుకుంటారు సమయం పెట్టినప్పుడు ఈ మోసాన్ని గ్రహించేదానికి కూడా ఇంకా సమయం ఎంతవరకు ఇస్తాడు దేవుడు మనం బతుకున్నామంటే దానికి ఒక అర్థము పరమార్థం లేకుండా ఎందుకు బతుకుతాం నీ బతికిన బ్రతుకు ఒక అర్థం ఉండాలి కదా ఈరోజు ఇలాంటి ఆలోచన ఉందా నీకు దేవుడు ఇంటినిస్తే ఇంటిని ప్రేమిస్తాం భార్యనిస్తే భార్య భజన చేస్తాం చూడు ఈరోజు లేరా భార్యల మాటిని సేవ చేయకుండా ఉండేవాళ్ళు భర్తల మాటలు విని సేవ చేయకుండా ఉండేవాళ్ళు లేరా ఇంటిని ప్రేమించి విగ్రహాన్ని చేసుకొని దానిని విడిచి వెళ్ళలేక ఆ ఇంటిని పట్టుకొని వేలాడే గుంపు లేరా ఏం భక్తిది ఇది నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం ఈ రోజన్నా మారుతుంది ఈ రోజన్నా ప్రభు ద్వారా నువ్వు నిత్య జీవం పొందుకుంటావు లేకపోతే ను నశించిపోయేవాడిగా అన్నట్టు లేరా కుటుంబాన్ని అంటిపెట్టుకొని చూడండి ఆయన గురించి మనము ఎక్కడ ప్రభు గురించి ఆయన గురించి ఆయన నిమిత్తము ఆయన సువార్త నిమిత్తం ఈ రోజు నువ్వు ప్రయాస ఎక్కడ మనలో క్రీస్తు ప్రేమ ఉంది క్రీస్తు మనసు మనలో ఉంది అది ఉంటే నిన్ను బలవంతం పెడతది కదా కాబట్టే యస్సుప్రభ అంటున్నాడు మార్కు సువార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో మొదటి వారు కడపటి వార ఒకప్పుడు గొప్పగా చేసిన ఇప్పుడు చప్పబడిపోయినారు అన్నట్టు ఒకప్పుడు గాంభీర్యంగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన ఇప్పుడు ఏమైపోయినారు చల్లగా ఎందుకంటే మొదటి వారు కడపటి వార కడపటి వారు మొదటి వారు అగుదు అని యేసు ప్రాభు చెప్పిండు ఆయన అపద్ధికుడు కాదు ఈరోజు నువ్వు మొదటి స్థితిలో ఉండి మొదట నువ్వు మంచిగా దేవుణ్ణిలో ఉండి ఇప్పుడు కడపటికి స్థితి అంతకంతకు చెడిపోతుంటే అంతకంతకు నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మలో ఉన్న తీవ్రత తగ్గిపోతుంటే ఆయన గురించి ప్రయాస ఆలోచన పూర్తిగా పోతుందంటే నువ్వు భ్రష్టుడు అయినవారిని గుర్తుంచుకోవాల మొదట భ్రష్టత్వము సంభవించినప్పుడే నాశనగా నాశన పాత్రుడకు పురుషుడు బయట ప్రత్యక్షం అవుతాడంట కాబట్టి ఇది భ్రష్టత్వానికి సాదృశ్యం అన్నట్టు ఈరోజు నీ జీవితము నా జీవితం మన జీవితాల అరీతిగా భ్రష్టత్వంలోకి పోయినాయేమో ఈరోజన్నా మేల్కమని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజన్నా నీ జీవితాన్ని నువ్వు చూసుకోమంటున్నాడు ఏది దేవుని మనం ఎక్కువగా ప్రేమించకూడదు నాకంటే మీరు ఎక్కువగా వేటిని ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కారు కాబట్టి అన్నిటినీ విడిచగలిగేలాగా నువ్వు ఉండాల మనకిచ్చిన కొంచెం సమయంలో అన్న గురించి చెప్పేవారిగా ఉండాలా లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు నీ బ్రతుకుకి మన జీవితాలకి పరమార్థం లేదు చూడండి అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో పోప్లి అను ఒకడు పోప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముక్షుడు అతనికి ఆ ప్రాంతములలో భూములు అతడు మమ్మను చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చెను కాబట్టి ఈ ద్వీపములో ఈ పోప్లి అనే ఒక మనుష్యుడు ముక్షుడు అతనికి ఎన్ని అనేకమైన భూములు ఉన్నా అతను ఏం చేశాడు పౌలని వీరిని చేర్చుకొని మూడు దినాలు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను అపస్తుల కార్యము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త చేతను బాధపడుచు పండుకొని ఉండెను ఈ వ్యక్తి స్నేహభావముతో వీరిని చేర్చుకొని మూడు దినములు వీరికి ఆతిథ్యం ఇచ్చిన ఆ వ్యక్తి తండ్రికి ఏం కలిగి జ్వరముతోను రక్త భేది చేతను ఆయన బాధపడుతూ పండుకొని ఉండెను పౌలు అతని యొద్కు వెళ్ళి ఇది ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఒక ద్వీపంలో జరుగుతుంది చూడండి ఎందుకు ఈ వాక్యం ప్రభు చెబుతుందంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒకసారి చంద్రశేఖర మనకి చెప్పిన ఒక రోజు సాక్ష్యము ఆయన ఒక ట్రైబల్ బెల్ట్కి వెళ్తే ఎక్కడో ఒక కొండ ప్రాంతంలో వాళ్ళు బరిలు అమ్ముకొని తాయత్తలు వేసుకున్న ఆమె మేడ సరిగాపోతే ఆ టైంలో ఆయన వెళ్ళిండని చూడు అట్లా ఆ రోజు ఆయన వెళ్ళబట్టి ఆమెకు స్వస్థత వచ్చింది అట్లా మన ద్వారా దేవుడు ఎక్కడెక్కడ ఎవరు మన కొరకు ఉన్నారో మనం వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పండి ఇది గ్రహించుకోవాల మీరు ఈ ద్వీపంలో వెళ్ళబట్టి అక్కడ ఉండబట్టి ఏం జరుగుతుంది ఈ రోజు నువ్వు వెళ్ళితే ఏ కుటుంబము దేవుడి కార్యం చేస్తాడు ఎవరికి తెలుసు ఆయన ఉద్దేశము నీ పట్ల ఆ కుటుంబం ద్వారా అక్కడున్న ప్రజల ద్వారా ఆ ప్రాంతంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడు కానీ కేవలము నువ్వు ఆయన మాట వినకుండా ఆయనకి లోబడని జీవితం వల్ల ఈరోజు దేవుని చిత్తము జరగట్లేదు ఎందుకు ప్రభు ఈ వాక్యం చెప్తుండంటే ఎంతమంది ఈ లోక సామెత చెప్పుకుంటారు ఏ పుట్టలో ఏ పాముంది అన్నట్టు నువ్వు వెళితే ఏ కుటుంబానికి ఏ దేవుడు ఏ కార్యం నీ ద్వారా ఎవరికి రక్షణ కలుగుతుంది ఎవరు శ్రమంలో ఉన్నవారు విడిపించబడతారేమో నీ ద్వారా ఎవరు కుటుంబాల్లో బాధల్లో ఉన్న వాళ్ళు ఆదరించబడతారేమో లేని వారు పాపంలో ఉన్నవారు చెడుతనంలో ఉన్నవారు కానీ నువ్వనే వ్యక్తివి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మనలందరినీ ఎవరిని వాడినే పరిశీలించుకోవాలి నువ్వనే వ్యక్తివి నువ్వు చేసే అశ్రద్ధ నిర్లక్ష్యము ఆ ప్రభు మాటకు లోబడ జీవితం వల్ల ఆయన నీ పట్ల తలంచిన ఉద్దేశాలు అన్నీ జరగకుండా ఉంటున్నాయి ఎవరు కారకులు చెప్పండి ఇలా నువ్వు ప్రతి దినము ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల సువార్త పట్ల పరిచర్య పట్ల నీ కాలు ఊరక ఇంట్లో కూర్చోలేదన్నట్టు ఏం చేస్తాం పొద్దుగూకులు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం అది నీకు మేలు కానీ నువ్వు వెళ్ళి ఏ కుటుంబంలోనూ ఎవరికి వెళ్ళి సువార్త చెబితే వాడు ప్రభువుని గ్రహించి వాడు పాపాలు ఒప్పుకుంటే రక్షణ పొందితే ఎంతమంది కుటుంబాల్లో మేలు జరుగుతుంది ఎంత కాడికి దేవుడు అని చెప్పిండు మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకం మనం అది వెతకం ఎప్పుడు మన కుటుంబాలు మన మనం చేసే అవిధేత అదే కాబట్టి అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావు ఎందుకంటే నువ్వు ప్రయారిటీగా నీ సమస్యలు నీ జీవితం నీ కుటుంబం పెట్టుకున్నావు కానీ ఆయన కుటుంబం ఆయన ఇళ్ళని ఎప్పుడు పెట్టుకోలేదు అపస్తుల కార్యము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనము అప్పుడు పోప్పులు యొక్క తండ్రి జ్వరము చేతను రక్త చేతను బాధపడుచూ పండుకొని ఉండెను పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను చూడండి ఆ ద్వీపములో వీళ్ళు ఉండబట్టి ఆ జ్వరం చేత ఆ రక్త చేత పండుక్కున్న వాడికి పౌలు అక్కడ ఉండబట్టి పౌలు ప్రభుని బట్టి ఆయన నామాన్ని బట్టి విశ్వాసం ఉండి ప్రార్థన చేయబట్టి స్వస్థత ఆ వ్యక్తి కలిగిందా లేదా ఇలాంటి స్వస్థత పొందే ఎంతో మంది ఉన్నారు కానీ నువ్వు వెళ్ళగలుగుతున్నావా ప్రభు నిన్ను నడిపించే కాడికి నువ్వు ఆయన లోబడి విధేయత కలిగి నడవగలుగుతున్నావా చూడండి ఏ సుప్రభు సేనా పట్టిన దెయ్యం దగ్గర వాడి దగ్గరికి రాలేదా చూడు అప్పుడు వారికి వాడి జీవితం ఎట్లా ఉంది వాడి బ్రతికి ఎట్లా ఉంది ప్రభు వెళ్ళబట్టి కదా వాడి జీవితం బాగుపడింది మనం చూస్తే సమరీపట్నానికి ఆ సమరీ స్త్రీ దగ్గరికి ప్రభు రాబట్టి కదా ఈరోజు మనం ఎక్కడికి పోగలుగుతున్నాం ఎక్కడ నీలో దేవుని ప్రేమ ఉంది చెప్పండి ఎక్కడ నీలో క్రీస్తు కలిగిన మనస్సు ఉంది చెప్పండి ఎక్కడ నువ్వు ప్రభుని పోలి నడుచుకున్నావు నువ్వు అనేక ప్రాంతాలకి అనేక పట్టణాలకి అనేకుల దగ్గరికి వెళితేనే కదా దేవుని సృష్టి మిగుల తేరి చూస్తుందని చెప్తాం తప్ప చెయ్యం ఎందుకంటే మనం చెప్పే వాళ్ళమే పాటించే వాళ్ళం కానే కాదు పాటించకపోతే ఏమవుతుందో ఒక దినము ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పౌలు అతని యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి ఒక్క వ్యక్తికే కాదు ఆ ద్వీపంలో ఉన్న రోగులందరికీ వీరి ద్వారా స్వస్థత దేవుడు కలిగించింది ఈరోజు నీ ద్వారా ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరు ఎలాంటి వారు ఉన్నారు వారి ద్వారా ప్రభు ఎన్నెన్నో కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుని మాట విని లోబడి పోగలుగుతున్నావా మీరు విశ్వాసులు కాదు కాబట్టే ప్రభు ఈ వాక్యాలు మాట్లాడుతున్నాడు మీరు ఎవరు వాక్యం తెలియని వాళ్ళు కాదు దేవుని గురించి తెలియని వాళ్ళు కాదు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు మనకి చెప్తుంది ఏంటంటే మీరు ప్రయాస చెప్తున్నాడు ఎంత మటుకు మీ ఇళ్ళలు మీ బిడ్డలు మీ కుటుంబాలు మీ సమస్యలు మీరు మీరు మీరు స్వార్థంగా ఆలోచించబాకండి స్వార్థంలో నుంచి బయటకు రాండి స్వార్థ పరులు కాబాకండి కాబట్టి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము అధ్యాయం తొమ్మిదో వచనము ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై వచనం అతనికి ఒక దినము నియమించి అతన్ని బసలోనికి అతని యుద్ధకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలం వరకు ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలి మనం ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోసే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసుని గురించి వివరముగా బోధించచ్చు వారిని ఒప్పింపు ఇది మనం ఎక్కడికెళ్ళినా వారి యొక్క స్థితిని చూపించకుండా వాక్యం చెప్పం ఎందుకంటే మనుషులను సంతోష ప్రభు ఇప్పుడు నా ద్వారా ఇలా మాట్లాడు వాక్యం ఇలా రాదు ఇది మనుషులను సంతోషపెట్టి సేవ చేసేదైతే వాడికి అనుకూలంగా వాక్యం చదువుతాం కానీ ప్రభుని సంతోష పెట్టాలనుకుంటే వారి చేత వారి పాపాలు ఒప్పిస్తాం వారి యొక్క అవిధేయత కలిగిన జీవితం చూపిస్తాం వారిలో ఉన్న పాపాన్ని చూపిస్తాం వాళ్ళు కలిగి ఉన్న మార్గాన్ని చూపిస్తాం సరి చేసుకోండి ఇకనైనా మీ జీవితాలు మార్చుకోండి మీ పాపాలు ఒప్పుకోండి ఈ దినం ప్రభు ఎదుట సాగిలపడండి పడండి ఆయన ద్వారా క్షమాపణ పొందుకోండి ఇక మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడని చెబుతాం వాడు నొచ్చుకుంటాడో లేదా రెండోసారి పిలవడని రెండోసారి పోవడానికి నువ్వు ఉండవో ఎవరికి తెలుసు ఏ దినమున్నా ఏ జామునా ఏం జరుగుతుందో తెలియదు చూడు నరుని జీవము ఏ పాటిది రేపు నువ్వు ఉండవో కానీ ఈరోజు నువ్వు చెప్పగలిగేటట్టుండి చెప్పపోతే రేపు ఉత్తరవాదేవుడు నువ్వే అన్నట్టు నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండి కూడా వాడి పాపాన్ని కప్పి వాడి పాపానికి భాగస్వాములు అవుతున్నారు చాలా మంది మనుషులను సంతోష పెట్టేవారు ఉన్నారు వీరికి ప్రభు మనసుతో పని వీరికి ప్రభు ఇష్టంతో వీరికి అవసరం లేదు వాళ్ళ తలంపు లేని వాళ్ళ ఇష్టాలు వాళ్ళ మైండ్ ఏం చెబితే వారి స్వనీత మీద స్వబుద్ధి మీద ఆధారపడే సేవకులు లెక్కకు మించి విస్తరించున్నారు ఈ నీ స్థితి అట్లా ఉంటే మార్చుకోమని చెప్తున్నాడు ప్రభు కాబట్టి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోస ధర్మశాస్త్రములో సంగతులెత్తి యేసుని గురించి వివరముగా బోధించు ఎందుకు యేసు ప్రభుని గురించి వివరంగా అంటే ఆయన ద్వారానే పాపక్షమాపణ ఆయననే నిజమైన దేవుడు ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మార్గం కాబట్టి మీ పాపాలు ఒప్పుకోండి వారి చేత ఒప్పిస్తున్నారు కాబట్టే చూడండి వీళ్ళు ఆ దీపంలో ఉండబట్టి ఆ ప్రాంతంలో ప్రభువుని బట్టి వెళ్ళబట్టే కదా అక్కడ ఎంతమంది రోగులు స్వస్థత పొందుతున్నారు అంతే మాత్రమా ఎంతమంది వారి పాపముల నుండి విడుదల పొందుతున్నారు ప్రభువుని స్వంత రక్షకుడుగా అంగీకరించగలుగుతున్నారు ఈరోజు మన జీవితము మనం కూడా అంతే కదా వాక్యము అప్పటికి ఇప్పటికేం మారలేదు కదా ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఈరోజు మనలో మార్పులు ఉన్నాయంటే మనం మారిపోతున్నాం చూడండి అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనము అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనము ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు సకల ప్రదేశాలు ఒక చోట లేరు వీరు నేను మీ ఇంటికి రావాలా నువ్వు మా ఇంటికి రావాలా నా గురించి నువ్వు గొప్పగా చెప్పాలా నీ గురించి నేను గొప్ప చెప్పుకోవాలా అన్నట్టు లేరు అపొస్తుల పరిచర్య ఎక్కడ లేదు కొన్ని మన ప్రభువు పరిచర్య అలా ఉందంటే లేనే లేదు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి పోగలుగుతున్నావు పలాని చోటకు వెళ్ళగలిగే స్థితిలో ఉండి కూడా వెళ్ళలేని దౌర్భాగ్యుడు అయిపోతున్నారు నానా విధమైన సాకులు చెప్పుకుంటున్నారు నెపములు చెప్పుకుంటున్నారు ఎవరిని మోసపరుచుకుంటున్నారు నువ్వు గ్రహించుకోవాలా నీ కన్ను నువ్వే పడుచుకుంటున్నావు చూడండి సకల ప్రదేశములలో సంచారము చేయించు లుద్దాలో కాపరమున్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చింది అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఒక మనుషుని చూచిండు ఎవరు పేతరు ఇంతాకెవరు ఆ పోప్లీ అని ఆ పోలీ అని ఒక మనుషుడి తండ్రి జ్వరం చేత రక్త భేది చేత బాధపడుతున్న వ్యక్తిని ఎవరు చూసిండ్రు అపోడైన పౌలు చూసిండు చూసేం చేసిండు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిండు అతని మీద చేతులు ఉంచి వెంటనే ఆ రక్త చేత జ్వరం చేత బాధపడుతున్న వ్యక్తికి స్వస్థత కలిగింది ఆయనకే కలగలేదు ఆ ప్రాంతంలో ఉన్న కడమ రోగులందరూ స్వస్థత పొందుకున్నారు అక్కడున్న వారందరి గురికి ఏసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చి మోసేగాని ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం ఆయన గురించి ఏం చెప్తుందో దాన్ని పొద్దున్నీ సాయంత్రం దాకా మనుషులకు వివరంగా చెప్పారు అలా వినేవారిలాగా ఉన్నారు చెప్పేలాగా వీలున్నారు మన పరిస్థితి ఏంది ఈరోజు అరగంట చెప్పలేము అరగంట కూర్చొని ఏ పని లేకుండా శ్రద్ధగా మన చెవులు వాక్యం వైపు ఉంటాయి అంటే ఉండనే ఉండవు క్రైస్తవము అంతకు అంతకు చెడిపోతుందంటే ఇదే అన్నట్టు చూడండి ఎనిమిది ఏళ్ల నుండి ఆ మంచం మీద పట్టు ఉన్నాడు ఎవరు ఈ అయినయ్య అనే ఒక మనుషుడు అతన్ని ఎవరు చూసిండ్రు అపోస్తుడైన పేతురు చూసి పేతురు అయినయ్య ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు నువ్వు లేచి నీ పరుపు నీవే అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను చూడండి ఈ వ్యక్తికి స్వస్థత కలగడమే కాదు ఇక్కడ చూడండి లుద్దాలోను షారోణిలోనున్న కాపురం ఉన్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి ఇది ఇంతాక ఆ రక్తము భేది చేత జ్వరం చేత బాధపడుతున్న వ్యక్తికి స్వస్తతే కాదు ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులందరూ పొందుకోవడమే కాదు వారు దేవుని గురించి సాక్ష్యం అక్కడ ఉన్న వారందరినీ ప్రభు తట్టు తిప్పగలిగినారు ఈరోజు నువ్వు నేను ఏం చేయగలుగుతున్నా ఒక్కసారి నిన్నుని బట్టి నీ ప్రవర్తనని బట్టి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న నీ జీవితాన్ని బట్టి దేవుని పట్ల నువ్వు ఉండే జీవితాన్ని ఒక్క నిమిషము నీ గురించి నువ్వు ఆలోచించగలిగితే ఈరోజు నువ్వు మార్పు చెందుతావు ఇంకెంతకాలం కఠినపరుచుకుంటారు ఇంకెంతకాలం మీకున్న దుష్ట హృదయము దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు పెట్టుకొని ప్రభు చెబుతున్నాగాడే ఆయన స్వకీలు ఏం చేసినారు ఆయనను అంగీకరించలేదు ఇది మనుషులను బట్టి చూస్తే నా మాటని నీ కష్టమవుతుంది ఎందుకు నీ స్థితిని చూపిస్తుంది కాబట్టి నా మీద పళ్ళు గొరిగితే నువ్వు ఒక శాస్త్రుడివి పరిచేయుడే వాళ్ళు ఎక్కడ తెగవేయబడి నరకంలోకి పోతారు చెప్పేవాణ్ణి పళ్ళు గొరుకుతున్నావంటే నీలో శాస్త్రుల పరిచేయుల గుణం ఉందన్నట్టు నువ్వు సర్ప సంతానం వారికే వాక్యం వెంటనే ఏమొస్తుందంట పళ్ళు గొరుకుతారు ఇప్పుడు వినే మీరు ఎంతమంది నా పట్ల అలా ఉన్నా ప్రభు సెలవిచ్చింది చెప్పడము ప్రభు నిలబెట్టి మాట్లాడతాడు చూడండి వాళ్ళు ఈ ఎనిమిదేళ్ల నుండి మంచం మీద ఉన్న ఈ పక్షి వాడే స్వస్థత పొందడం కాదు ఆ లుద్దాలోను షారోనులో ఉన్న అక్కడున్న జనులు ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్న ఇతనికి కలిగిన స్వస్థతని బట్టి ఇతను ఇతని పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనేకులు ప్రభు తట్టు తిరగగలిగారు ఈరోజు ఒక్కరినన్నా మనం ప్రభు తట్టు తిప్పలాగా తిప్పేలాగా చేయగలుగుతున్నామా ఒకరినన్నా మనం ఈరోజు బాగు చేయగలుగుతున్నామా ఒకరికన్నా మనం వెళ్ళి సువార్త చెప్పగలుగుతున్నాం మనం బతకడం ఇంకెందుకు దేని కొరకు బతుకుతున్నాం ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నా వాడికి ఏమీ ప్రయోజనం లేదని వాక్యం చెప్తుంది ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ప్రభు గురించి ను సాక్ష్యం ఇవ్వని వాడివైతే ఆయన సువార్త నిమిత్తము నువ్వు చేయని వాడివైతే ఆయన నిమిత్తం ఏది వదులుకొని ఆయన కొరకు సాక్షిగా జీవించలేని ఏం లాభం ఏం ప్రయోజనం ఈరోజు మనం బ్రతికిన దానికి ఏం ప్రయోజనం చూడండి అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనము అప్పుడు వారిని పిలిచి అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనము అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించరి అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనము అందుకు పేతులను యోగాను వారిని చూచి దేవుని మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా ఈరోజు మనం చెప్తుంటే ఎంతో మంది ఎన్నో మాటలు చదువుతారు వారి మాట విని వారు చెప్పినట్టు న్యాయమా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి బయలుపరిచినవి ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇవ్వడం న్యాయమా చెప్పండి ఎవరి మాట విని మాట్లాడము ఎవరి మాట విని బోధించడం న్యాయం ప్రభు అడుగుతున్నాడు మీకేం దోచిందో మీరు చెప్పండి అని మాట్లాడుతున్నాడు ప్రభు మనకు సెలవిచ్చింది ప్రభు మనకు బయలుపరిచింది ఒకటైతే అది చెప్పాలా ఇది చెప్పడం వల్ల వీళ్ళు నొచ్చుకుంటారేమో ఇది చెప్పడం వల్ల వీళ్ళు బాధపడతారేమో వీళ్ళు రెండోసారి పిల్లవరేమో చెప్పండి దేవుని మాట విని నడుచుకోవడం న్యాయమా మనుషులను సంతోషపెట్టి మనుషులు చెప్పి మనుషుల మాటల ప్రకారంగా నడుచుకోవడం న్యాయమా ఏది దేవుని దృష్టికి న్యాయం అని మీరే చెప్పుడి అంటున్నాడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారి ఉత్తరమిచ్చరి పరిశుద్ధాత్మ ఉంటే ఈ తెగింపు ఉంటుంది అన్నట్టు ఎవడు నా గురించి ఏమనుకుంటే ఏంది అందరు మంచి అనుకుని ఏసు ప్రభు నువ్వు ఈ అందరు అనుకునే దాని నాకు లాభం ఉంటుందా ప్రభు ఒక్కడే నాకు పాక్షా నుండి నన్ను మెచ్చుకుంటే లాభం ఉంటుందా నేను మనుషులను సంతోష పెట్టేవాడిని నేను క్రీస్తుకు దాసుడను కాకపోయేవాడిని అన్నాడు పౌలు అతనిలో ఉంది తెగింపు అతనికి ఆ రోషం కాబట్టే ఖండించగలిగండు కాబట్టే హెచ్చరించగలిగండు పత్రికలు రాయగలిగిండి ఈరోజు ఖండించలేని జీవితాలు గద్దించలేని జీవితాలు హెచ్చరించలేని జీవితాలు ఎందుకు వారి పాపాలు కప్పివిస్తూ వారి బలహీనతలు చూపించకుండా వారి మార్గాన్ని చూపించకుండా వారు దేవునికి ఏ రీతిగా నడుచుకుంటున్నారో అది తెలియజేయకుండా ఏం వాక్యం చవితం పోయి కార్యం జరుగుతుందా అతిక్రమములు దాచిపెట్టే వాడు ఎవరు వర్దిలడు వాడి కుటుంబం వర్దిలుతుందా వాడి జీవితం బాగుపడుతుందా లక్ష్యంపై నేరక ఉండినట్లు యహో వాస్తము కుర్చ కాలేదు ఆయన చెవులు మందము మీ పాపములు మీ దోషములను మీకును ఆయనకి అడ్డముగా వచ్చిన వాడు పాపములో ఉండి దోషములో ఉండి మనం ఏం వాక్యం చెప్తాం అయ్యా వాటిని ఒప్పుకోమని చెప్తామే కానీ మీ జీవితం ఈ రీతిగా ఉందని వాక్యం ద్వారా హెచ్చరిస్తామే కానీ ఇట్లా గాంభీరంగా చెప్పి ఇలా వారిని కించపరచాలని దేవుడు మాట్లాడతాడు బైబిల్లో ఎన్ని చోట్లనలేదు దేవుడు సిగ్గుమాలిన జనులారా అన్నాడు దేవుడు ఎవరి గురించి తన బిడ్డల గురించి సిగ్గుమాలిన తరాగా ఉంటే సిగ్గుమాలిన తరాగా మాట్లాడ దేవుడు సిగ్గుమాలిన జనులారా తిరుగుబాటు చేయి ప్రజలారా అన్నాడు దుష్ట హృదయం గలవారు వారి మూర్ఖత్వాన్ని బట్టి ఉండే ప్రజలు అన్నాడు గురించి అన్నాడు ప్రభు ఈ మాటలు ఆ ప్రకారం ఉన్న వారిని బట్టే కదా అది నీకు వినడము గ్రహించడము కఠినమైందని చెప్పి చెప్పేవాడిని ఎంతకాలము నీ హృదయంలో ద్వేషిస్తావు నువ్వు నరహంత నీకు నిత్య లేదు అందుకు ఈరోజు నువ్వు మారు పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు శాస్త్రుల పరిశీలు ఏ సుప్రభుని ద్వేషించి పళ్ళు కోరుకుంటున్నా నేను మా గురించి చెప్తున్నాడు ఆయన సత్యం పలికేవాడు సత్యమే మాట్లాడతాడు కదా దాని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అబద్ధాన్ని ఎట్లా చెప్పగలుగుతాడు నేనిది ఉన్నట్టు అనేకుల్లాగా కరిపి దేవుడు చెప్పడు కదా వాక్యము యదార్థమైనది ప్రభు కూడా యథార్థమైన వాడే మనము యథార్థంగా ఉంటే మనం చెప్పే వాక్యము వారి స్థితికి తగ్గట్టు అది యదార్థంగానే ఉంటది అపోస్తులము నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన ఇది కాక అపోస్తులు బహుబలముగా బలముగా అయిన యేసు పునర్ధానం గురించి సాక్ష్యం ఇచ్చరి దైవకృప అందరి అందరియందు అధికముగా ఉండేను ఎందుకంటే వాళ్ళు మనుషులను సంతోష పెట్టాలని చేసే వాళ్ళు కాదు నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యాన్ని బోధించినారు కాబట్టే వారికి ఆ ధైర్యం ఉంది ఆ తెగింపు ఉంది కాబట్టి మీ మాటను బట్టి నేనుంటే మేము ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకపోతే మేము బతికేది మనుషుల యొక్క పాపాలు ఒప్పింపజేయకపోతే మేము సేవ చేసేది ఎందుకు ఒక ఇటీ ఒక కుటుంబంకి వెళ్ళి వాళ్ళ విధానం మంచిది కాకుండా నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు నేను కలిపి చెరిపినట్టు అన్నట్టు కులిహార ఉంటది ఏం ఏం లాభం ఆ కుటుంబంకున్న శాపం ఏమన్నా ఆ కుటుంబానికి ఉన్న బంధకాలు ఉన్న ఆలోచనల తలంపులు ఏమన్నా ఎప్పుడు మారతాయి వారి జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి దేవుడు మాట్లాడి వారి స్థితిని తెలియజేస్తే వారికి ప్రాయచిత్తం కలగాల వారి పాపాలను బట్టి ఈరోజు అలాంటి సేవ చేసేవాళ్ళు లేరు అలా సేవకు పిలిచే వాళ్ళు లేరు పిలవకపోయినా పిలవకపోయినా పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు నువ్వు విధేయత చూపించకపోతే ఇంకొక దగ్గరికి నడిపిస్తాడు అప్పుడు సుధమ గు ఏ స్థితి పట్టిందో వారికి అట్లాంటి స్థితి ఉంటుంది ఎవరికి వినని వాడికి అంత బహుభయంకరంగా శిక్ష ఉంటుందంట చూడండి అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై నలభై వచ్చినము వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి పిలిపించినారు కొట్టిస్తున్నారు ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ యొద్ధ నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుతున్నారు ప్రతి దినము బోధించినారు మనము ఆదివారం ఒక్క రోజు కూడా చేయలేని దౌర్భాగ్యులం మనకి అన్ని రోజులు ఇచ్చి ఒక్క రోజు నీ ఇచ్చే ఆ ఆదివారాన్ని నువ్వు త్యాగం చేసుకొని పోయి ఇతరులకు వెళ్ళి సువార్త చెప్పలేని దౌర్భాగ్యురాలుగా తయారైపోయినారు కానీ అన్నీ ఎక్కడ లేని గర్వము అహముతో కూడిన మాటలు మాట్లాడతారు నీ జీవితాన్ని నిన్ను బట్టి నీ కంట్లో ఉన్నది నువ్వు ఎప్పుడు చూసుకోవు నువ్వు ఎక్కడ ప్రయాసపడవు ఎక్కడ కూడా ప్రభువుని బట్టి ప్రయత్నం చేయవు కానీ ఎప్పుడు ఇతరుల వైపు చేతులు చూపిస్తుంటారు వీరి కంట్లో ఉన్నది తీసుకోరు అన్నట్టు ఈరోజు క్రైస్తవ్యము సేవకులు అంత దౌర్భాగ్యులుగా తయారైపోయినారు ఈరోజు వారిని బట్టి చూసుకోరు ఇతరులను వేలుబెట్టి చూపిస్తుంటారు అది నేనైనా నువ్వైనా అలా ఉంటే మానుకుంటే మంచిదని చెప్తున్నాడు ప్రభు ప్రతి దినము దేవాలయంలోను ఇంటిను మానక బోధించచ్చు మనం ప్రతిదినం కాదు ఒక్కరోజు నీకు ఎప్పుడైతే ఉంటదో ఆ ఒక్క నువ్వు ఈరోజు దేవుని సేవ చేయగలుగుతున్నావా దేవుని నీకు ఇచ్చిన పరిచర్యలను ఒక్కరోజన్నా ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా ప్రకటించగలుగుతున్నావా ఇతరులకు చెప్పగలుగుతున్నావా ఇతరులకు బోధించగలుగుతున్నావా ప్రభు మార్గంలోకి అనేకులను ప్రభు తట్టు ఈరోజు నువ్వు తిప్పగలుగుతున్నావా ఒక్కరోజు దేవుడు ఈరోజు మనల్ని రోజు చేయమంటలా ఒక్క నీ గురించి నీ సమయాన్ని త్యాగం చేసుకొని ఆ సమయము ఇంకొకటి జీవితంలో వెలుగు తీసుకురావడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా ఈ ప్రయాసం పడము ఎక్కడ అలాంటి జీవితం ఉండదు కానీ వెర్ర వీగుతూ మాట్లాడతాం అందుకు మనం చెప్పేదానికి చేసేదానికి ఎవ్వడికి పొందటం లేదు ఎవ్వడి జీవితాలు నాతో కలిపి మీతో కలిపి అందరి జీవితాలు దేవునికి యోగ్యంగా లేనే లే అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము ఇరవై వచనము అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయను అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలకు సీగల వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలార రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివారు వారు రక్షణ పొందుదరని చెప్పాను చెరసాలలో ఉన్నా కానీ అక్కడ కూడా దేవుడు వీరిని వాడుకుంటున్నాడు ఆ చెరసాల నాయకుడు కుటుంబానికి వారు ప్రభువు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి ఆ ఇంటి రక్షణ వచ్చింది ఈరోజు మనం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన ద్వారా ఇతరులకు రక్షణ కలుగుతుందా మనం ఇతరులకు దేవుని గురించి ప్రకటించి బోధించగలుగుతున్నామా యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఆయన సువార్తను గురించి ఈరోజు మనము సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా చూడండి ఆ ఇంటి వారందరూ అతనికిని అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించాను రాత్రి ఆ గడియల్లోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ పాప్తిష్మం పొందిన కాబట్టి ఆ చరసాల నాయకుడు అడుగుతున్నాడు అయ్యారా మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలంటే ఏసుప్రభుని అందు విశ్వాసం ఉంచితే నీవుని ఇంటి వారు రక్షించబడతారు అదే మాట కదా యోహను మూడులో చెప్పింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించను కాబట్టి ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు పిలిచింది ఉగ్రత పాలవడానికి కాదు కాబట్టి ఈ పౌలు ఆ శ్రమలో కూడా వారు దేవుణ్ణి కీర్తనలతో స్థుతించినారు కాబట్టి దేవుడు ఆ చరసాల బద్దలు చేయడము ఆ చరసాల బద్దలైనప్పుడు వారు పారిపోవచ్చు కానీ వారు ఏం చేస్తున్నారు అక్కడి నుండి వెళ్ళిపోలేదు అవకాశం ఉండి కూడా వెళ్ళిపోలేదు కాబట్టి ఈ చరసాల నాయకుడు వారు వెళ్ళిపోయినారని తనను తను చంపుకోబోయిండు అది దేవుడికి అవమానం కదా ఇప్పుడు ఒక నిరపరాధి తను చేయని కారణాన్ని బట్టి తను చచ్చిపోతాడు తనను తాను బొడుచుకుంటే తను ఏ తప్పుదము లేకుండా చచ్చిపోతాడు కాబట్టే పౌలు అన్నాడు నువ్వు ఏ హాని చేసుకోవద్దు మేము ఎక్కడికి పోలేదు ఈ హేతువుని బట్టి నువ్వు నిరపరాధివి నువ్వు చేయని దానికి నువ్వెందుకు శిక్ష అనుభవించుకోవాలో మేము ఎక్కడికి పోలేదు అన్నాడు కాబట్టి వీళ్ళు దైవములని గ్రహించగలిగినారు ఎందుకంటే వెళ్ళగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా వీళ్ళు వెళ్లకుండా అక్కడ ఉన్నారు చూడండి మన ప్రవర్తన బట్టి మన సత్క్రియలను బట్టి దేవుడు మహిమ పరచపడతాడు వీళ్ళు దైవములని గ్రహించగలిగిన అతను వీరి మాటలు నిజము వీరు చెప్పే బోధ నిజము వీరు సాక్ష్యం ఇచ్చే దేవుడు నిజము ఈరోజు మన బతుకులు బాగలేకుండా మన గుణగణాలు బాగుండకుండా మన సాక్ష్యం బాగుండకుండా మనం సరిలేకుండా నీ గురించి నీ ఇరుగు పొరుగువాడే మారడు చూడండి ఎంత దారుణంగా అయిపోతున్నారు నిన్ను బట్టి నీలో ఉన్న దైవాన్ని గ్రహించాలి ఈరోజు మనల్ని బట్టి ఎవడు అంతగా మన ప్రవర్తన మన సత్క్రియలు బాగలేవు మనం దేవుణ్ణి ప్రకారంగా నడుచుకోవడమే లేదు కాబట్టే అతను రక్షణ పొందిను చూడండి అపోస్తుల కార్యము పదహారు అధ్యాయము పద్నాలుగో వచ్చినము అప్పుడు లుదియయను అయ్యను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయాత్తర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచను చూడండి వాక్యము చెబితేనే కదా ఎవడి హృదయమైనా తెరవబడేది వాడి మనోనేత్రం విప్పబడేది అలా చెప్పలేనోళ్ళు ఉంటే ఉట్టిగా ప్రార్థనలు కూర్చుంటే పొద్దుగులు కూర్చుంటే లోకం రక్షించబడుతుందా యేసు ప్రభు ఎక్కడ కూడా అలాంటి సేవ చేయలేదు కదా అపోస్తులు ఎక్కడ అట్లా లేరు కదా మనము వింతైన రకం అన్నట్టు వింతైన జాతి కాబట్టి ఇది మనకు వింతగా ఉంటుంది ఎందుకంటే వాక్యము ఉన్నట్టు మనం ఉండం వాక్యాన్ని మన ఇష్ట మార్చుకుంటాం బైబుల్లో ఉన్నదాన్ని మనం పాటించాం మనకు అనుగుణంగా వాక్యాన్ని పెట్టుకొని పాటిస్తాం అడ ఉన్నదాన్ని బట్టి మనం చెప్పము మన ఇష్టం ప్రకారంగా తీసుకొని చెప్తుంటాం ఇది నేటి కౌ క్రైస్తవ్యం యొక్క దౌర్భాగ్యం అన్నట్టు చూడండి ఏసు ప్రభు రాత్రంతా ప్రాయాసపడినా పొగులంతా అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు పట్టణాలు అనేక స్థలాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తే చెప్పండి ప్రార్థనతోనే అయిపోతే ఎందుకు సేవకులు నా ఇంట్లో నేను కూర్చొని నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఎవడి ఇంట్లో వాడు కూర్చుంటే ప్రార్థనలు చేస్తే అయిపోతుంది కదా చూడండి మనం ప్రార్థన చేస్తే అది విశ్వాసం పోయి ప్రకటిస్తే అది క్రియ అన్నట్టు విశ్వాసం క్రియలేందైతే ఏమవుతుంది చెప్పండి ఒక వ్యక్తి మనోనేత్రం విప్పబడాలన్నా ఒక వ్యక్తి హృదయం తెరవబడాలన్నా ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి బాధ్యత్వం పొందాలంటే నువ్వు ఎంతగా దేవుని వాక్యం అనే ఆ వ్యక్తి యొక్క పొలము హృదయంలో నాటాల నాటకుండా ఉట్టి ప్రార్థనలు చేస్తే అట్లా బైబుల్లో ఎక్కడన్నా ఉందా చెప్పండి నిన్నవ పట్టణస్థులకి యోనాన్ని ఎందుకు పంపించాల యేశ ప్రభు ఎందుకు అనేక ప్రాంతాలు అనేక మందిరాలు అనేక స్థలాలు తిరిగి దేవుని గురించి ఇన్ని ఉపమానాలు చెప్పాల పుట్టి ప్రార్థన పొద్దుగుకులు చేస్తే చాలు అని చెప్పే ఇవన్నీ అవసరం లేదు కదా ప్రార్థన ఎంత అవసరమో నువ్వు ఇతరులకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించడము అంతకు డబల్ అవసరం ను ప్రార్థన చేస్తే మార్గం తెరుస్తాడు దేవుడు ఆ మార్గంలో నడిచి నువ్వు వెళ్ళి చెప్పాలి అపోస్తులు ఎడతెగక ప్రార్థించిండ్రు ఎడ తెగక దేవుని వాక్యాన్ని ప్రచురించరు అని చెప్పిండ్రు శిష్యులుగా చేసిండ్రు అనేక ప్రాంతాలు ఇప్పుడు పౌలు లాంటి వ్యక్తి ఆ ద్వీపంలో ఉండబట్టి కదా అక్కడ వారికి దేవుని గురించిన వాక్యం చెప్పగలిగిండు మనం బైబుల్లో ఉన్నది ఉన్నట్టు పాటిస్తే చాలు లేనిదాన్ని తెచ్చి పెట్టుకుంటే నువ్వు చెడిపోవడమే కాదు ఇతరులను కూడా చెడిపోతావు ఒక దినము నీకు కఠినమైన తీర్పు ఉంటది నువ్వు ఎవడివైనా నేనైనా ఎవడైనా దేవుని దృష్టికి అందరూ ఒకటే అందుకు వాక్యము చెప్పేటప్పుడు మన ఇష్టాలు మన ఉద్దేశాలు మన ఆలోచనలు చెప్పేవారిగా ఉంటే దేవుని మార్గాన్ని పక్కదారి పట్టిస్తాం ఆయన మార్గములో నడిపించకుండా మన ఇష్టమైన మార్గంలో నడిపిస్తాం అలా ఈరోజు క్రైస్తవులు సేవకులు చేసినారు కాబట్టే క్రైస్తవ్యం భ్రష్టత్వంలో ఉంది మనుషులు చెడిపోయిన వారిగా ఉన్నారు అపవిత్రులుగా ఉన్నారు ఎక్కడ కూడా పాపాల గురించి ఒప్పించే వారిగా లేరు అనేకులు తమకిష్టమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు ఇష్టమైన ఏం చదువుతాడు నీకు ఇష్టంగానే చదువుతాడు కష్టంగా చెప్పడు కదా నీ నుంచి ఆశిస్తాడు కాబట్టి కాబట్టే సేవకులైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల మన ఇష్ట ప్రకారంగా ఉంటే ఈరోజు నిన్ను ఎవడు ఒక రోజు తీర్పులో దేవుని ఎదుట నిలబడతాం అన్నట్టు తన గురించి ఒక దినం దేవునికి చెప్పాలా ప్రతి మనుష్యుడు పలుకు వ్యర్థమైన తీర్పు దినంలో చెప్పాలా వ్యర్థమైన మాటలకే తీర్పు ఉందంటే వాక్యాన్ని బట్టి మనల్ని ఇంకెంతగా దేవుడు తీర్పు తీరుస్తాడో గ్రహించుకోండి ప్రభు విధానం ఉంటే మనం చెప్పాలా లేకపోతే సాలించుకోవాలా అంతే దప్ప మన ఇష్టాలు మన ఉద్దేశాలు మన ఆలోచనలు పెట్టి వాక్యాన్ని కలిపి చెరిపినామంటే దానికి బహుభయంకరమైన శిక్ష ప్రతి ఒక్కరు అనుభవిస్తారు అందులో దేవుడు పక్షపాతి కాదు నువ్వు అలా నువ్వు దోషవు కాబట్టి నిన్ను నిర్దోషిగా ఎంచడు చూడండి మనం ఎంత ప్రార్థనలో ఉండాలో అంతగా నువ్వు బయసు వార్త చెప్పాల నశించే వాళ్ళు ఎక్కడో ఉన్నారు నువ్వు పోయి వెతకాల ఇది నువ్వు ఇంట్లో కూర్చుంటే కాదు ఇది ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థిస్తే కాదు ఇది అలా అయ్యేదైతే ఈరోజు అపోస్తులు ఎంతో మంది బిసినరీలు వీళ్ళందరూ వచ్చి మన ప్రాంతాలకు వచ్చి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పనులు వాళ్ళని వాళ్ళు విడిచిపెట్టి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన శిష్యులని ఆ ఎరుశులంలో నుండి దేవుడు ఒక ప్రవక్తను పెట్టి చదరగొట్టాల్సిన పని లేదన్నట్టు అక్కడే ఉండి ప్రార్థిస్తే లోకం మారే పని అయితే ఏ సుప్రభు కూడా లోకానికి రావాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు దేవుడు మాట చెప్తుందంటే చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినము నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు నేనున్నాను నేనే అనుకోండి ఇతరుల గురించి ఎప్పుడు చెప్పను నేను దోషినైనా నిర్దోషైనా నా గురించే చెప్పుకుంటున్నా ఇప్పుడు నేనే ఉన్న సత్యములో తొలగిపోతే మరి ఒకడు మీరు వినేవాళ్ళు ఏం చేయాలా తప్పిపోయిన వాడిని చూసి రోజు కించపరిచేలాగా మాట్లాడకూడదు అక్కడ గుడ్డివాడే చూడలేని స్థితికి దౌర్భాగ్యుడై నువ్వు చూసేవాడి నువ్వేం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడలా మళ్లించాలంటే నువ్వేం చేయాలా ఆ వ్యక్తిని పెతకాలి ఆ వ్యక్తి మనోనేత్రాలు విప్పాలా గుడ్డోడు అయినోడికి ఏం ను నువ్వు చూపునివ్వాలా వాడు హృదయం తెరిచేలాగా నువ్వేం చెప్పాలా వాక్యం చెప్పాల అప్పుడు ఏం చేస్తావంట పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవాలను ఇది మనం తెలుసుకోం కాబట్టే ఎప్పుడు వాళ్ళు ఇట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు వాళ్ళు ఎట్టున్నారు నువ్వు బాగున్నవాడు నువ్వెట్టున్నావు మీ జీవితం అట్టుండదు చూడండి ఒకరిని చూసే ముందు ఈరోజు నీ జీవితాన్ని చూసుకో వాడు పాపంలో ఉన్నాడు తప్పు మార్గంలో నడుస్తున్నాడు అబద్ధంలో ఉన్నాడు అసత్యంలో ఉన్నాడు చీకటిలో ఉన్నాడు నువ్వు వెలుగు కదా పోయి వాని మార్గంలోకి వెళ్ళి వాడి చీకటిని మార్చి దేవుని వైపు నువ్వు కదా అది చెయ్యరు అలా ప్రయాసపడరు అట్ట వారి జీవితం ఉండదు కానీ ఎప్పుడు ఇది ఎవరికి మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు ఇది మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా మీరు నొచ్చుకున్నా కఠినమైన వాక్యమేమి మారదు దేవుడేం మారడు తత్యంలో తొలగిపోయిన వాడిని చూస్తే నీకు జాలి తప్పిపోయిన గోరె వెళ్ళిపోయింది కానీ తొంభై గొర్రెలు ఉన్నా దానిలో ఆనందించకుండా సంతోషించకుండా ఈ మనుషుడు ఏం చేసిండు తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళ్ళిండు అంతే తప్పిపోయిన గొర్రెని ఎప్పుడు టార్గెట్ చేయలా దాన్ని టార్గెట్ చేసి ఇక్కడ ఉన్న తొంభై తొమ్మిది గొర్రెలను గొప్పగా చేయాల మనం ఉంటాం అట్లా మన జీవితాలు అలా ఉంటుంది చూడండి ఎవరన్నా సత్యంలో నుంచి తొలగిపోతే వాడు మోసపోయినాడు మోసపోయిన చూస్తే ఏమనిపిస్తుంది జాలి కలగాలి కదా జాలి కలిగినప్పుడు ఏం చేయాల నడిపించాలి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తండ్రి ఎక్కడు కూడా వాడు చేసిన దాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకోలేదు నా మాట వినకుండా పోయినావు శిక్ష వచ్చింది నీకు శ్రమ వచ్చింది నీకు బాధ వచ్చిందని ఎక్కడ చెప్పలేదు తన కన్నులు ప్రతిరోజు ఆ మార్గంలోనే చూస్తుడు ఎప్పుడు వస్తాడు మార్గంలో నా కుమారుడు నా వద్దరికం కాబట్టి ఈరోజు కూడా ఎంతో మంది సత్యంలో లేరంటే వాళ్ళు అబద్ధంలో ఉన్నారు నరకానికి నరక శిక్షకు పాత్రులుగా ఉన్నారు వారిని చూస్తే నీకు జాలి కలగల ఎట్లా మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉంటే మన పట్ల దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆ ప్రేమ చేత మనల్ని ఎట్లా రక్షించుకున్నాడో అలాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే నువ్వు ఏ సుప్రభు సంబంధి కానే కాదు అలా నేనుండకపోతే నేను కానే కాదు ఎవరైనా వాక్యం ముందు ఒకటే అది నువ్వైనా నేనైనా ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు సువార్థికులైనా కాపరులైనా పరిచారకులైనా నువ్వు రెవరెండ్వా బిషబువా ఎంత అనుభవ ఇవన్నీ దేవుని ఎదుట చూడడాయినా వాక్య ప్రకారంగా ఉంటే చూస్తాడు లేకపోతే తీసి పక్కన పడేస్తాడు కాబట్టి పాపిని వాణ్ణి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మనం మళ్లించాల అందుకే కదా దేవుడు మనకు సత్యాన్ని చెప్తున్నాడు వాళ్ళు చూడలేరు కాబట్టి నువ్వు చూడగలుగుతున్నావు ఎందుకు చూడలేని వాడికి చూపునివ్వడానికి కదా మార్గం తెలియని వాళ్ళకి నువ్వు మార్గాన్ని చూపించడానికి నువ్వు ఒక మార్గంగా ఉండమంటే మనం అక్కడ ఎక్కడ కూడా అలా చెయ్యము కానీ ఎప్పుడు కించపరుస్తుంటారు వాడు ఎట్టున్నాడు వీళ్ళు ఎట్టున్నారు ఇట్లా అట్లా అంటున్నామే కానీ అట్లా ఉన్న వాళ్ళు ఎట్లా మారాల వారిని ఎట్లా ప్రభు సన్నిధికి నడపాలా ఎట్లా ప్రయాస వాళ్ళని ఎట్లా వారి మార్గం నుండి నేను ప్రభు మార్గంలోకి మళ్ళించి వాళ్ళని రక్షించుకోవాలా కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగాలన్నాడు ఈ ఆలోచన కలిగి ఉండం మనం ఈ యొక్క భావముతో ప్రేరేపణతో మనం ఉండం వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఇష్టానుసారంగా చెప్పుకుంటాం ఎవరికి మంచిది ఒకసారి నీ గురించి నిన్ను ఆలోచించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితాన్ని బట్టి నువ్వు ఇలా ఉంటే కాదు నువ్వు ఉండి నీ సహోదరుడు దానిలో తప్పిపోతే పోయి వాడిని మళ్ళించి సత్యంలోకి నడిపియాలి అందుకు నువ్వు సత్యంలో ఉన్నావు లక్ష నలభై నాలుగు వేల మంది ఎప్పుడు గొప్ప జనాన్ని తీసుకొస్తారన్న అంటే దాని అర్థమైంది తీసుకొస్తారంటే పోయి వెతుకుతున్నారు ఎసు ప్రభులాగా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి నీకు వందనాలు ఎసు తండ్రి పరిశుద్ధాత్మ దేవ నైనా నేను నిలబడినా కానీ ప్రభ నాలో నువ్వు ఉండి నైనా మాట్లాడిన చెవులు గలవాడు వినుగాక గ్రహించును గాక తండ్రి మా యొక్క మనోనేత్రాలు మా హృదయాలు తెరవండి ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది సత్యంలో తొలగిపోయినారు ప్రభ తండ్రి వారి పట్ల ప్రభ మేము వారికి సత్యాన్ని ప్రకటించి ప్రభ నీ మార్గంలోకి వారిని మేము మళ్లించాల ఒకప్పుడు మేము కూడా త్రోవ తప్పిన గొరెలమే ప్రభా కానీ ప్రధాన కాపరిగా మీరుండినైనా మీరు మీ వైపు మళ్లించినారు ప్రభ అలా మీ వైపు మేము అనేకులను మళ్లించాలా అనేకులను ప్రభా నీ తట్టు తిప్పాలా ఈ లోకంలో ఎన్నో మోసకరమైన బోధలు ఎన్నో దయ్యాల బోధలు మనుషులు తమ స్వకీయులకి ఎట్లయితే తమ ఇష్టానుసారంగా వాక్యాలు బోధించుకుంటున్నారు ప్రభ అలాంటి భ్రష్టత్వమైన కాలంలో మేము ఉన్నాం తండ్రి తండ్రి వాక్యానికి అవిధయులై అనేకులు తొట్టులుతున్నారు అన్నావు ప్రభా అలాంటి కాలంలో మేము ఉన్నామయ్యాం కాబట్టి మేమేం చేయాలా ప్రభ అలా తొలగిపోయిన వారి కొరకు మీరు ఎట్లా నశించుతున్నా మమ్మల్ని వెదకి రక్షించుకున్నారు ఈరోజు ఎంతో మంది సత్యంలో తొలగిపోయినారు ఎంతో మందికి నైనా సువార్థ ప్రకటించబడట్లేదు ప్రభ వారందరి కొరకు మేము ప్రయాస పడాలా ప్రాభ మేము ఎంతగా ప్రార్థనలో ఎడతెగక ఉంటే అంతగా ఎడతెగక నైనా తండ్రి ప్రతి దినమునైనా నీ గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఇతరులకు నీ గురించి ప్రకటించే వారిగా బోధించే వారిగా అనేకులే తండ్రి మనోనేత్రాలు వెప్పబడేలాగా వాళ్ళ హృదయాలు తెరవబడేలాగా తండ్రి ఈ సత్యాన్ని స్వతంత్రించుకొని తండ్రి ఆ సత్య మార్గంలోకి వచ్చేవారిగా ప్రభా మేమునైనా మా జీవిత ఆ రీతిగా మేము ప్రయాస పడాలా మనుషులను సంతోషపెట్టేవారిగా కాకుండా ప్రభ మేము క్రీస్తులకు దాసులమని ఎరిగి తండ్రి క్రీస్తుకు లోబడి క్రీస్తుకు భయపడి ఆయనకు తగినట్టుగా ప్రభా నడుచుకున్నట్టుకు మీరు మాకు సహాయం అనుగ్రహించండి ఈ వాక్యాల ప్రకారంగా నా జీవితం ఏమన్నా ఆ రీతిగా తండ్రి మీకు అంగీకారంగా యోగ్యంగా లేకపోతే నీ ఎదుట ఆ రీతిగా నాయన తండ్రి ఉంటే ప్రభా నన్ను క్షమించండి అలా ఉన్న మీరు క్షమించమని తండ్రి మీరు ఎట్లా నశించుతున్న దాన్ని వెతికి రక్షించుకున్నారో ప్రభా మేము కూడా ఇతరులను మేము రక్షించుకోవాలా మా సహోదరులను మేము రక్షించుకోగలగాల ప్రభ ఆ రోజు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిండు ప్రభా కానీ నీ దగ్గర ఉన్న కుమారుడు కూడా తప్పిపోయి ఈరోజు నీ సత్యం తెలిసిన వాళ్ళు తప్పిపోయినారు సత్యము తెలియకుండా ఉన్న వాళ్ళు తప్పిపోయినారు ఇద్దరు తప్పిపోయినారు ప్రాభ ఈరోజు మా జీవితాలు అలా ఉంటే మేము అలా నీలో ఉండి కూడా తప్పిపోతుంటే ఎందుకంటే సహోదరుడు తిరిగి వచ్చినప్పుడు వీడికి లేదు ప్రాభ సహోదరుడు పట్ల ప్రేమ నీకున్న ప్రేమ వారి సహోదరుడికి లేదు ఈరోజు మీకుంది ప్రభ ఎంతో మంది సత్యములో తొలగిపోయిన వాళ్ళందరూ మీ వైపు రావాలని కానీ చెప్పే మాకు లేదు ప్రభ ఈరోజు ఎంతో మందికి లేదు ప్రభ కాబట్టి ఎప్పుడు వారి గురించి ఆలోచన చేయలేని వారిగా ఉన్నారు ప్రభ కాబట్టి అట్టి వారిగా మేమేమన్నా ఉంటే నీ ఎదుట మమ్మల్ని క్షమించమని ఇంతవరకు పరిశుద్ధాత్ముడ నేను ఏ వాడిని ప్రభ నీ గురించి ప్రకటించడానికి ఎన్నిక నన్ను నువ్వు నిలబెట్టి దేవా మాట్లాడినవు దేవా దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు కృతజ్ఞతాస్థుతులు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో దేవా నీకు ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి కృప సమధం నడిపి అందరికి ప్రేస్తే